ఫ� etcetera asndota bir tad దృష్టి జ్ఞానమయం కృత్వాశ్యే బ్రహ్మమయం జగత్తు ఆ స్థితిలో నిలబడు ఈ ప్రకృతిలో ఏ వస్తువును మనం చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏ దేశాన్ని చూసినా దేశము కాలము వస్తువులు వ్యక్తులు పదార్థాలు ఇవన్నీ కూడా నామరూప వికల్పాలే అన్ని ఆత్మచైతుందనే ప్రకాశిస్తుంది దృష్టిని కనుక లో దృష్టి అందుకనే లోచూపు లోచూపు అంటారు కదా లోచూప్ అంటే ఏంటి अंतर्मुखमे अंत प्रकाशिंग बहिर्मुख चूस्ते अंत विभिन्न क्या लू अभिन्न बैठ चूस्ते विभिन्न अभिन्न का विभिन्न का उड़ेदी आ उपनिष् दादी नीन इंग्ली इपड़ो अजर ऐसा see the garden meditation open your eyes see the garden this creation kallu musukoni dhyanam chestunna aa paramaatma tattvani anubhuti pondu kallu terichi ee prathanchani chustunna aa paramaatma tattvani anubhuti pondam baadha chudre tarunu taane aa anubhavinchukuntadu baadha chudandi talukulesukoni intloku vachadu vaade unnadu ముందు కట్టుకున్నాడు గట్లన్నీ తీస్తాడు కాని కిందలా కూర్చున్నాడు ఎవరో ఫోన్ చేసే రోండి మీరు పలానా వీరి చివరికి రండి నేను వచ్చాను మీ రావాలని అంటే మళ్ళీ అనుకున్నాను అవన్నీ ఇంపుతాడు ప్యాంటు వేసుకుని చక్కా వేసుకుంటాడు తలుపులు తీసుకుని బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళేది ఎవడు వీడే లోపలు ఉండేది ఎవడు వీడే ఒక తలుపొక్కటే అడ్డు లోపల బయట అనడానికి తలుపొక్కటే పెట్టుకున్నాం అంతే తలుపుకి ఇవతలు వచ్చేస్తే లోపలంటున్నాం తలుపు తెరుచుకుని అవతలికి వెళితే బయట అంటున్నావు అసలు లోపల బయట అనేటువంటిది ఒక తలుపు ఒక గుమ్మం వల్ల ఆ లోపల బయట అనే భేదం వచ్చింది కానీ అది తొలగించి చూస్తే లోపల బయట ఏమీ లేదంతా ఆరువైతే కాబట్టి ఇక్కడ కూడా నేను ఏకమై ప్రకాశిస్తున్నాను నాకు వెలుపల లోపల ఏమీ లేదు ఏకమై ఉంది ఓహో అలాగా ఇక్కడ ఒక శ్లోకం చెప్తుంది అనమాట సూత్రాత్మ भूते भूते ूते व्यवस्थित बहुदा चुश्य जलचंद्रवत एक ही भूतात्मा एक एव हि सूत्रात् भूते भूते व्यवस्थित आत्मचैतन्यू इक रू का का मन्यु पशु पक्षु क्रिमु कीटका जड़ू తావరాలు జంగమాలు ఆడా, మగ పిల్ల పెద్ద పండితులు పామరులు ధనికులు పేదవాడు ఇవన్నీ కూడా నామరూప వికల్పాలే అజ్ఞానకృతమైనటువంటి భేదాలే స్వామి ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు నిజంగా అలాగా అనిపిస్తుందండి మళ్ళీ వెళ్ళిపోగానే అన్ని మాడిపోతున్నాయి అదేంటంటారు సంస్కారం లేకపోవడం దాన్నే సంస్కారహీనత అంటే నేను చెప్పేది మీకు బాగా అనిపిస్తుంది అందులో ఏం అబద్ధం అనిపించట్లేదు యదార్థం అనిపిస్తుంది లోపలికి విచారణ చేస్తూ పోయే ఆనందంగానే ఉంది అసలు ఇవన్నీ నామరూపాలు వికల్పాలు కింద కనిపిస్తున్నాయి ఇవన్నీ కల్పనలా కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ ఇది పక్కకు జరిగేటప్పటికీ అన్నీ పోతాయి అవునా ఏంటండి ఇది ఏమర్థం కావట్లేదు సంస్కారహీనత ఆ సంస్కారాన్ని ప్రతిబింబించుకోగలగాలి అందుకని ఇక్కడ ఈ శ్లోకం అంటున్నారనమాట ఏక ఏ హీ సూత్రాత్మ భూతే భూతే వ్యవస్థిత ఆ ఏకమై ఉండేటువంటి తత్వమే అంతటా ఉంది ఎలాగా ఏకదా బహుదా దృశ్యతే జల చంద్రవత్ చంద్రుడు అది ఉపాధిలో ప్రతిబింబం అంటే అలాగే నీవు కూడా ఇన్ని ఉపాధులు ఈ ఉపాధుల్లో అంతఃకరణ ఉంది అందులో ప్రతిబింబిస్తుంది వాస్తవానికి స్వరూపం ఒక్కటే స్వామి చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి గ్లాసులో నీళ్ళు తాగేట్స్ ఏమనకుండా చెందులు పోయాడు అలాగనే ఈ ముపాదిలో ఉండేటువంటి అంతఃకరణ వెళ్ళిపోయిందనుకోండి ఆ చైతన్యాన్ని గుర్తించే ప్రతిబింబం పోతుంది నేను నేనునే ప్రతిబింబం పోతుంది కానీ బింబానికి నాశనం లేదు నాకు నాశనం లేదు నా ప్రతిబింబానికి నాశనం ఉంది ఇప్పుడు మనం అద్దంలో ముఖం తీసుకున్నామండి ఇప్పుడు పక్కన ఎవరే ఉన్నారు ఏం బాగున్నావుడా అన్నారు నీటుగా మీసాలవి కత్తిరించుకున్నాం నీటుగా చేసుకున్నాం మొహం అంతా కడుక్కొని పౌడర్ రాసుకుని అంత నీటుగా అంతా తయారు చేసుకున్నాం చూస్తున్నాడు ఇప్పుడు నేను వచ్చేశాను బయటికి వాడు అర్థం దగ్గర నిలబడి ఏం బాగున్నావు నువ్వు అంటుంటాడ మనల్ని ఎందుకని అక్కడ ప్రతిబింబం లేదు కానీ బింబం నేను ఉంటాను ఎప్పటికీ ప్రతిబింబం తాత్కాలికం క్షణికం కానీ బింబం శాశ్వతం అలాగని ఇందులో ప్రతిబింబించే అంతఃకరణలో ప్రతిబింబించే నేను నేను నేనని ఒకడు ప్రతిబింబిస్తున్నాడు ఎవరు ఆత్మ నేను నేను అని ఆ నేను అని ప్రతిబింబాన్ని మనం గుర్తించక్కర్లేదు తాత్కాలికం కానీ ఆ ప్రతిబింబించే నేను అబద్ధం కల్పన అది పడిపోతే స్థితి ఉండే నేను నేనుగా మిగులుతాను సాక్షి చేత కేవలోనిర్గుణశ్చ काब्बे इन बड़ा अंकने उपनिष्त मण में बैठक इंटी अला अंता तम में तु गुर्त स्थिति एर्वाणी भूता आत्मश्य सर्वभूत ఇక్కడ ఈ ఆరు ఏడు మంత్రాలు ఉన్నాయే ఇవి ఆ జ్ఞానము కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో వ్యక్తి యొక్క భావాలు ఎలా ఉంటాయి మనస్సులో అంతఃకరమలో అవి చెప్తుంది అదేంటండి మారిపోతాయా మారిపోవడం కాదు మనోబుద్ధులన్నీ తేలిక పడిపోతాయి ఇంక ఉండవు ఈ టెన్షన్లు ఉండవు ఈ ఒత్తిడి ఉండదు తేలికగా ఉంటుంది ఎందుకని కవితనాన్ని తెలుసుకున్న తర్వాత అలాగనే ఈ ప్రపంచమేం మారిపోదు ఈ ప్రకృతి ఏం మార్పు చెందదు జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా ఒకటైపోయి అంతా ముద్ద కింద అయిపోదు పూలిపింది లాగా అన్ని ఉంటాయి కానీ వీడిలా భేదం లేదు ఆగతే స్వాగతం కురియా గచ్చంతం నని వారే ఏది లేకపోతే వీరికి భేదం అనేది లేదు ఏ ఖేదము లేదు మోదమే భేదము లేదు లేదు భేదముంటే ఖేదం అంటే దుఃఖం భేదము లేకపోతే అభేదముంటే మోదము కాబట్టి ఇక్కడ ఎస్టు సర్వాణి భూతాన్ని యహాత్ సర్వాణి భూతాన్ని ఆత్మని ఏవ అనుపశ్యతి సమస్తాన్ని తనలో చూస్తాడు తనను అన్నింటిలో చూస్తాడు సర్వభూతూ చాత్మానం ఇది ఎలాగండి అన్నింటినీ తనలో చూడడం తనను అన్నింటిలో చూడడం ఎలా చూస్తాం ఇప్పుడు మిమ్మల్ని నాలో చూసుకొని నన్ను మీలో చూసుకోండి ఎలా అంటే ఏం అక్కర్లేదు నేను ఒక అర్థం పెట్టుకుంటాను మీరు మీకు ఒక అర్థం కలిగిస్తాను అప్పుడు మీకు తగిలించిన అర్థంలో నేను కనపడుతుంటాను నాకు తగిలించిన అర్థంలో మీరు కనపడుతుంటారు అదే అది భౌతికమైన దృష్టి కాదు ఏ స్వరూపమైతే అంతటా ముందు ఉందో అది అందులో ఉండేవి అదే ఇందులో ఉండేవి అదే ఇందులో అందులో రెండు పదాలు కలగించేయాలి అన్ని తానే ప్రకాశిస్తుంది మతరం నాణ్యత కించిదస్తి యర్వమి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అంతటా తానే అంతటా తానే అన్నీ తానే ప్రకాశిస్తుందో ఆ తత్వంలో ఈ భేదం లేదు తపో న ఇప్పుడు అంతా తానే ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతామండి అన్నిట్లో నేను వెళ్ళి ఎలా చూడగలను అన్నిట్లో వెళ్ళి చూడడం ఎందుకు అన్ని ఎక్కడున్నాయి ఉండదు ఒకటేగా వెళ్ళి చూడడం ఎందుకు ఇప్పుడు నీళ్ళు అనుకుందట నేను అన్ని బుడగల్లోకి వెళ్ళి నేను చూసుకోవాలంటారన్నీ నీళ్ళు అన్ని బుడగల్లోకి వెళ్ళి చూసుకోవాలి అసలు ఆ బుడగే ఏమంటే అన్ని అలల్లోకి వెళ్ళి నేను చూసుకోమంటారా అన్ని అలల్లోకి అన్ని అలలేంటి ఎన్ని అలలు అల నీరు ఒకటి రోజు లెక్కించొచ్చు కానీ అలలో ఉండే నీటికి లెక్క ఉండే ఒక నీరు రెండు నీళ్లు మూడు నీళ్ళని ఏకమై ఉంది సత్యం బాగా చూడండి ఇక్కడ ఇక్కడ గొప్ప కాన్సెప్ట్ నుంచి చెప్తున్నారు ఏకమై ప్రకాశించేటప్పుడు తత్వంలో విజుగుప్సతే విజుగుప్స అంటే జుగుప్స లేకుండా పోవడం అంటే జుగుప్స అంటే అసత్యం లేకుండా పోవడం నేనే అంతటా ప్రకాశించేటప్పుడు నాకు ఏ ఉపాధుల వల్ల జుగుప్స లేదు అన్ని ఉపాధులు నామరూప వి నేనే సత్యం కాబట్టి ఎక్కడ నాకు ద్వేషం లేదు ఎక్కడ క్లేశం లేదు ఎక్కడ ఏ రకమైన కల్మశాల్లో అంత శుద్ధమే ప్రకాశిస్తూ అందుకనే ఒకసారి మహాభారతంలో ఒక కథ వస్తుంది ఏంటంటే దుర్యోధ నుండి ధర్మరాజుని ఒకసారి పరీక్షించాలనుకుని భీష్ముడు ఏం చేస్తాడంటే అయ్యా అందరూ కూర్చుంటారు పెద్దవాళ్ళు దుర్యోధనుడితో అడుగుతాడట దుర్యోధన నువ్వు ఈ లోకం ఒకసారి అంటే మనం పరిపాలించే రాజ్యమంతా తిరిగిరా ఇక్కడ మంచివాళ్ళు ఎవరినో ఒకసారి చూసి పట్టుకురా మీరు వెళ్తాడు అలాగనే ధర్మరాజు చెప్తారు ధర్మరాజ ఈ రాజ్యంలో ఎవరు చెడ్డవాడున్నాడో ఒకసారి చూసి పట్టుకురావయ్యా ఇద్దరూ వెళతారు ఇద్దరూ వస్తారు దుర్యోధనుడు అంటాడు అంతా వెతిగానే తాతయ్యా ఒక్కడు మంచోడు దొరకలేదు నాకు అంటాడు ధర్మరాజుని అడుగుతాడు ఏమయ్యా ధర్మరాజ ఏంటనంటే తాతయ్య అంతా వెతికారు నాకొక్కడు చెడ్డవాడు దొరకలేదని కారణం మంచి వీడిలో ఉంది వీడి వెళ్ళించోటల్లా మంచిగా కనిపిస్తుంది కదా ఇప్పుడు లైట్ టార్చ్ లైట్ పట్టుకెళ్ళామనుకోండి మనం వెళ్లి చోటల్లా లైటింగ్ కొడుతూ ఉంటుంది అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి చీకటిగా ఉన్నాం అనుకోండి మనం వెళ్లి చోటల్లా చీకటిగానే ఉంటుంది అది ఆల్రెడీ చీకటి ఇక్కడంతా ఇంకా చీకటి ब प्रकाशम एवि दरो अकाशिस्तूं अज्ञा एवरी दु अज्ञा भेदा अंत अदे उबे ने आत्मचैत में प्रकाश ये भेदमू ले उपाधु का नाम रूपनी तगलू अंत प्रकाशिंग ऐकमे प्रकाशिंग काबट्बी तत्व विजुगुपते इन एडो मंत्रुदींक मं कोण में चपंडी यूता आत्म बाहूद्विजानता त्र को मोह कर्शोकमुप्यस्वा भूता అయి చెప్పిందో ఇది కూడా దేని ఎండైతే సమస్త భూతాలని చూస్తున్నాడో అలాగనే ఆత్మైవాభూద్ దేనియండైతే సమస్తమైన భూతాలు ప్రకాశిస్తున్నాయో సమస్త భూతాలలో ఏ ఒక్క తత్వం ప్రకాశిస్తూ ఉందో ఆత్మైవాభూ ద్విజానత ఆత్మ చైతన్యమై ఆత్మతత్వమై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమార్థ తత్వాన్ని విజానత గుర్తించిన వాడికి तत्रोह क शोक मोहमु शोकम अंत मोहमु अंकिवाली अने वीप शोकमुन अयोधी रेदे अनेवाली अने वीपस अं अद लांग अदिदी अने वीपस अयोदी लेदे अने ఇది రెండూ లేదు ఏకత్వమనుపశ్యత వచ్చిందా ఓకే రాలేదా ఓకే లోకంలో మోహము లేదు శోకము లేదు ఆ జ్ఞానికి అసలు వచ్చే వస్తుంటాయి పోయే పోతుందో ఇన్ని నతిండే నీంగ్ కౌంట్స్ తప్పనకో మోహోక ఏకత్వమనుపశ్యత ఏకమై ప్రకాశించే తత్వాన్ని చూసినప్పుడు ఏముంటుంది ఉండదు స్వామి అది ఏకమే ప్రకాశిస్తుంది కదా ఇక నామరూపాలు లేవు కదా ఎలా ఉంది మాకు అనుభవం చేయించగలరా మేము అది గుర్తించగలమా మీరు గుర్తించకపోతే ఇంకా ఎవరు గుర్తించలేరు ఇప్పుడు మనమే దాన్ని గుర్తించకపోతే ఇంకెవరు గుర్తించలేరు ఇక్కడ మంత్రం చెప్తుంది చూడండి ఓం సపర్యగా శుక్రం అకాయం ्रण् अस्ना शुद्ध अपब मनीषी परिभू स्वयं या था तक अर्थ व्यदगाति भ्याहा भ्याहा। इकड़ी मंत्री सपर्यगाुक्रमकाय व्रण् अस्नारम शुद्धम पाप विदम कविमीषि स्वयं या था तथ्य शाश्वती कल्प चुकी अला उड़गेते अर्थम हो इक इन को चूँ सपर्यगात् मोटमुद सपर्यगात् सपर्यगा अं पिसमंता दगावा आकाशवत्त अं पर्यगा परि अंत परसमता दगात् ग आकाशवत् अटा निरीकृतमें सपर्यगा అంతటా వ్యాపించి నిన్న నికృతమయ్యింది శుక్రం శుక్రం అంటే ఏంటి శుభ్రం జ్యోతిరిల జ్యోతిష్మత్ దీప్తిమాన్ ఇత్య శంకరాచార్యుల వారంటారు శుక్రం అంటే జ్యోతి జ్యోతి స్వరూపమే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది బాగా చూడండి ఎప్పుడు ప్రకాశించేదానికి మలినం అంటదండి సూర్యుడికి మలినం అంటుతుందా దీపం వెలిగించారు దీపానికి ఏమైనా మలినం ఉంటుందా చూడండి ప్రమిడలో మలినం ఉండొచ్చు ఒత్తిలో మలినం ఉండొచ్చు నూనెలో ఇసకరైన ఉండొచ్చు కానీ వెలిగే దీపానికి ఆ దీపంలా వెలుగుతుంది పైన కాంతి దాంట్లో ఏమైనా మలినం ఉంటుందా అలాగనే ఇది శుక్రం అంటే అర్థం ఏంటంటే నేను కూడా నిత్య ప్రకాశకుణ్ణి కాబట్టి నాలో ఏ మలినము లేదు అంతేకాదు అకాయం అకాయం అంటే ఏ శరీరము లేనటువంటి వాణ్ణి శరీర త్రయము నాది కాదు స్తుల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాను అందుకే ఇక్కడంటుంది అవ్రణం అనే అనే శబ్దంతో అవ్రణం అంటే వ్రణం అంటే గాయాలు క్షతగాత్రులు కదా గాయాలు వ్రణాలు పుండు జబ్బు ఇవన్నీ దేనికి వస్తుంది శరీరానికి కాబట్టి నాకు శరీరం లేదు స్థూల శరీరం నేను కాను ఇది పాంచభౌతికమైనటువంటి పదార్థము విస్తూలం నేను కాను అస్నావిరం అస్నావిరం అంటే స్నా స్నావా స్థిరా విద్యంటే అంటే స్థిరా అంటే ఏంటి అర్థం అంటే స్థిరా అంటే అర్థం ఏంటంటే నాడులు ఎస్నా స్థిరా యస్మిన్న విద్యంటే ఎందులో అయితే ఈ నాడులు రక్తనాళాలు కాని ప్రాణనాడులు కానీ ఇవి ఏవి కనపడవో అది అంటే సూక్ష్మ శరీరము నేను కాను ఈ రక్తనాడులు రక్తనాళాలు ఉంటాయి కదా ఇవన్నీ ప్రాణగ్రంథుల్ని యాక్టివేట్ చేస్తూ రక్తనాళాలు అలాగనే ప్రాణనాడులు చూడండి ప్రాణనాడులు అవి మనస్సుకి బుద్ధికి చిత్త అహంకారాలకు కూడా సూక్ష్మంగా తన శక్తిని పంపుతూ ఉంటుంది సూక్ష్మం చేసి పంపుతుంటుంది ఎలాగనంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు తలనొప్పిగా ఉంది అసలు చచ్చిపోతున్నాం అసలు నిద్ర పట్టట్లేదు అనుకోండి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు టాబ్లెట్ ఎక్కడికి ఇస్తారు నోట్లో వేసుకుంటాం నీళ్లు కావచ్చు అది ఎక్కడికి వెళ్తుంది పొట్టలోకి వెళ్తుంది పొట్టలో ట్యాబ్లెట్ వెళ్తే తలలో నొప్పి ఎలా తగ్గుతుంది ఈ టాబ్లెట్ ఏమైనా అలా పైపుతుందా వరకి టాబ్లెట్ వెళ్ళదు ట్యాబ్లెట్ కడుపులో కరిగిపోతుంది కరిగిపోయి అది సూక్ష్మంగా ఒక ఔషధం తయారవుతుంది సూక్ష్మ ఔషధం అవుతుంది అది వెళ్ళి మన తలలో ఉన్నటువంటి ఆ జబ్బుని అది అటాక్ చేస్తుంది అలాగనే లోపల ఉన్నటువంటి ప్రాణ కూడా శరీరాన్ని నిలుపుతుంది మనోబుద్ధి చిత్తాహంకారాలను కూడా శక్తివంతంగా నిలుపుతుంది కాబట్టి ఇక్కడ అష్నావిరం అంటే ప్రాణనాడులు రక్తనాళాలు కలిపి సూక్ష్మ శరీరం అది కూడా నేను కాను శుద్ధం చూడండి ఎందుకు ఆ పదం వాడారంటే స్థూల శరీరము నేను కాను సూక్ష్మ శరీరము నేను కాను కారణ శరీరము ఏమో నేను కారణ శరీరం అంటే ఏంటి ఈ రెండు శరీరాలు ఉండడానికి కారణం అనమాట అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండు ఉండడానికి కారణం స్థూల శరీరం అంటే ఏంటి పాంచభౌతికమైన దేహం ఈ శరీరము మాంసము ఎముకలు రక్తము లోపల అవయవాలు ఇంద్రియాలు ఇవన్నీ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటే ఏంటి ప్రాణము మనస్సు బుద్ధి చిట్ట అహంకారం ఇది సూక్ష్మ శరీరం కాబట్టి స్తోల సూక్ష్మ శరీరాలు రెండింటికి కారణం ఏదైతే ఉందో అదే కారణ శరీరం ఏంటి చెప్పండి అజ్ఞానం అదే కారణం అజ్ఞానం ఉన్నంత వరకు ఇదిగో ఈ సూక్ష్మ శరీరాలు ఉంటాయి అజ్ఞానం పోతే స్థూల సూక్ష్మ శరీరాలు పోతాయి కాబట్టి అజ్ఞానమే కారణం కాబట్టి అజ్ఞానమే ఉపాధి కాబట్టి కారణ శరీరం అది కూడా నేను కాదు ఎందుకని శుద్ధం అంటే ఇక్కడ అంటుంది అజ్ఞానరహితం ఈ లోకల్లో శుద్ధం అంటే ఏం తెలుసండి మనం రోజు గిన్నెని కొద్దిగా విన్ను కానీ సబ్బు కానీ పెట్టి తేముతాం అర్థమైందండి మట్టి పెట్టి తోముతాం ఈ లోకల్లో బాగా చూడండి మట్టి పెట్టి రాగి గిన్నెని తోగుతాం తెల్లగా ఉంటుంది మళ్లీ రేపు మళ్లీ మచ్చలు పెట్టేస్తాయి అవునా అంటే పృథివితో ప్యూరిఫికేషన్ అవుతుంది కానీ అది టెంపరవరీ తర్వాత నీళ్లతో కొన్నింటిని కడుగుతాం ఈ ఫ్లోరింగంతా అంతా నీళ్లతోటి కలుగుతాం మళ్లీ రేపు మునికి పడుతుంది అంటే నీళ్లతో కలిగినా మురికి పడుతుంది మట్టితో పోనినా మళ్ళీ మునికి పడుతుంది ఇప్పుడు ఏంటంటే నిప్పు అగ్నిలో కొన్ని వేసి కాలుస్తాం లోహాలన్నీ అగ్నిలో వేస్తే ప్యూరిటీ అంటే ప్యూర్ ఉంటుంది కానీ మళ్లీ అది ఇంప్యూర్ అది మచ్చల పడుతుంది మళ్లీ దాన్ని పాలిష్ ఉండాలి కట్టక్కర్లేదా పెడితే ఉండాలి అగ్నిలో కాల్చినా ఇంప్యూనిటీ ఉంటుంది ఇప్పుడు గాలి ఇప్పుడు ఏర్ తోటి వ్యాక్యూమ్ క్లీనర్స్ అని వచ్చాయి చూసారా గాలితో క్లీన్ చేస్తాం చేసినా మళ్లీ బిమ్ము బియ్య అంటుతూనే ఉంటుంది అంటే పంచభూతాల్లో పృథివితో చేసినా మళ్లీ మురికి అంటుతుంది జలంతో క్లీన్ చేసినా మళ్లీ అంటుతుంది అగ్నితో ప్యూరిఫై చేసినా మళ్లీ అంటుతుంది వాయువుతో ప్యూరిఫై చేసినా అంటుతుంది ఆకాశంతో ప్యూరిఫికేషన్ కుదరదు దానికి రూపం లేదు కాబట్టి ఈ నాలుగు తత్వాలతో ప్యూరిఫై చేసినా మళ్లీ ఇంప్యూరిటీ అంటుతుంది కానీ ఒక్కసారి జ్ఞానంతో కనుక ప్యూరిఫై అయిపోతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ఒక్కసారి జ్ఞానం కలిగితే అజ్ఞానం కనుక నాశనమైతే ఇక మళ్లీ అజ్ఞానం అనేది రాదు ఎందుకని రెండ్రేళ్ళెంత అంటే అది మరిచిపోవడం అనేది ఉండదు వదిలిపెట్టడం అనేది ఉండదు ఇక తానైపోతుంది అలాగని పదార్థానికి సంబంధించిన జ్ఞానమే అంత దృఢంగా ఉన్నప్పుడు పదార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని ఒకసారి పొందితే ఇక మళ్లీ తిరిగి రావడం అనేది ఉండదు